్రహ్మస్త ఆను సాదరీమణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా మోఘాశామోఘకర్మాణ మోహజ్ఞానా విచేతస రాక్షసీమాసురీం చె ప్రకృతి మోహిని శ్రుత భాష్యం చూస్తున్నట్టు ఉన్నాము వాయుమా భాష్యంలో ఎంతదాకా వచ్చాం తోఘానా మోహం నిష్ఫలం జ్ఞానం తేషాంతే అంతవరకు ఆ జ్ఞానమే తా నిష్ఫలమేవ ఇప్పుడు సంసారుల యొక్క జ్ఞానము కేవలము సంసారంలో ఉపగాలకి సంగ్రహానికి ఉపయోగపడే జ్ఞానం ఏదైతే గలదో ఆ జ్ఞానము వ్యర్థం దాంట్లో ఏమీ ప్రయోజనమే ఉండదు ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ జ్ఞానం బాగా సంపాదించవచ్చారనుకోండి ఎందుకు పనికొస్తుంది ఆ జ్ఞానం దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు నిష్ఫలమే వస్తారు ఈ జ్ఞానాలు ఎలా ఉంటాయంటే ఒక ఆయనకి పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇప్పటిదాకా జరిగిన క్రికెట్ మ్యాచ్ల్లో ఎవడు ఎక్కడ ఎప్పుడు ఏ రన్లో ఎలా కొట్టాడు ఏ రికార్డు బదులు కొట్టాడు అంటే మొత్తం సమాచారం అంతా బుద్ధి ఉంటుంది ఏం చేస్తారా జ్ఞానం సంవత్సరాలు జ్ఞానాలు ఇలాగే ఉంటాయి మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవారు రాజమండ్రి నుంచి విజయవాడ దాకా ఉన్న స్టేషన్ల పేర్లు అన్నీ తెలుసు తెలిసి స్టేషన్లు ఉంటాయి కదా కొవ్వూరు చాగళ్ళు చెబురేలు టేవే ఉంటాయి అన్ని పేర్లు వరుసగా తెలుసు ఎందుకు జ్ఞానం ఎంజెస్థ జ్ఞానం తర్వాత కొన్ని జ్ఞానాలు మన జీవితకాలంలోనే అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి ఇప్పుడు ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్లో కార్డియోథొరాసిక్ సర్జరీ ఈజ్ నో మో కేర్ There is nothing called a cardiothoracic surgery or outdated, I think. They won't do it. The discipline. Then also, all the diabetes, all the health surgeon, all the MD, LKMS, all the surgeon can do it, and then I'll go home and read it again. I'm out of it, I think. They won't do it anymore. దీ ఔట్ అండ్ అప్సల్యూట్ ఇలా ఉంటుంది జ్ఞానం ఈ ఎలక్ట్రానిక్స్లో పదేళ్ల క్రితం కొంతమంది ఇలాంటి పొరపాటు చేస్తారు ఏదో ఇంజనీరింగ్ చేస్తారు ఇంజనీరింగ్ చేసి ఆ దాంట్లోనే ఆ సబ్జెక్ట్లోనే కంటిన్యూ అయితే ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అడ్రస్ ఖర్చు పెట్టుకోవాలి అలాంటి పెట్టుకోకుండా ఏదో కొంత శోభనాభ్యాస కారణంగా వేదాంతానికి వస్తారు నేను చెప్తాను నువ్వు వేదాంతం అంటున్నావు అసలు సబ్జెక్ట్ మర్చిపోతావు ఈ టూ ఫిఫ్టీ కాలేవా టూ ఫిఫ్టీ కాలేవు నా ఘర్క నా ఘర్కా తయారవుతావు ఉభయ భ్రష్టత్వం పడుతుంది నీకు వేదాంతం అంటే వాల్యూమ్ కాదు ఆయన ధర్మాన్ని నువ్వు అనుష్ఠించడం ప్రధానమైనటువంటి అంశము వేదాంతం అంటే బుక్ రీడింగ్ అనుకుంటారు అలా రీడింగ్ ఎ ఆఫ్ బుక్స్ అని అనుకుంటారు కాదు ఇట్స్ నాట్ వేదాంతం అనేది కర్మయోగంతో ఆరంభం అవుతుంది కర్మయోగము అంటే నువ్వు చేస్తున్న కర్మని నీ కర్తవ్య కర్మని నీ నిష్టతో ఆచరించడం అక్కడే సురవుతుంది ఏదాంతం మన వాళ్ళు అక్కడే దాన్ని బ్రేక్ పెట్టి యదాంతాన్ని మొదలు పెడతారు ఇట్ జస్ట్ డిజంట్ వర్క్ అని నేను చెప్పినా అనుకుండగా లేదా కోర్స్ అని ఏదో బిఏ బిఏ బిఎడ్ లేదంటే ఎంఏఎ ఎంబీఏ కోర్సు చేసినట్టుగా లేదా కోర్సు అని వస్తుంది అదైన వెంటనే మళ్ళీ ఆ సంస్కారం మీదకి మనస్సు మళ్ళుతుంది ఇంకా రెండు మూడేళ్ళు మిస్ అవుతుంది అది అక్కడ అందరూ చాలా ముందు గడిపోతుంటే ఒక రకమైన లెఫ్ట్ అవుట్ అనే ఒక ఫీలింగ్ కలిగి మళ్ళీ అటు వెళ్తానంటే వీడు నేను ఇంజనీరింగ్ చేశానని వీడి సర్టిఫికేట్లు చూపిస్తే ఆ సర్టిఫికేట్ మొహాన్ పరస్కారం సర్టిఫికెట్ చూపించుకుని నీవు చేసిన ఇంజనీరింగ్ ఈజ్ నోమోర్ వాలిడ్ అది మ్యూజియంలో ఏదైనా ఎలక్ట్రానిక్స్ మ్యూజియంలో నీకు ఏమైనా ఉద్యోగం వస్తుందేమో అప్లై చేసుకోమని ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో ఏం లేవు ఈ నాట్ అబ్సలేట్ అయిపోతూ ఉంటుంది నాలెడ్జ్ ఈ సంసారంలో యొక్క జ్ఞానములు అలాగే ఉంటాయి వాటి ఫలములు వాటి జ్ఞానములు అలాగే ఉంటాయి కామ్యకర్మలు ఉంటాయి అంటే ఈ కోరిక ఉంటే ఈ కామ ఈ కర్మ ఈ కోరిక ఉంటే ఈ కర్మ ఏ కామ్యకర్మలు ఉంటాయి కామ్యకర్మ ప్రకరణం అనే వేదంలో ఇంత పొడుగు టాపిక్ ఆఫ్ ద టాపిక్ అలా వస్తూనే ఉంటాయి వాటికి అండస్టెండ్ చేయడానికి ఐదేళ్ళు పదేళ్లు పడుతుంది కామ్య కర్మలు అంటే సపోజ్ ఒక సాధుకుడికి కామనను త్యాగం చేస్తున్నాడు అనుకోండి భగవద్గీతలో బోధించిన విధంగా కామనను త్యాగం చేసేస్తే ఈ కామ్యకర్మల ఈ కామ్యకాండ మొత్తం జ్ఞానము వీడు ఏదైతే సంపాదించి అది ఏమవుతుంది జ్ఞానం అది వ్యర్థమైపోతుంది ఈ సంసారుల యొక్క జ్ఞానము అంట ఇలాగే నిష్ఫలమైన జ్ఞానమే తాం నిష్ఫలమైన సార్ అంటే సంసారులు ఏ భోగాలపై ఆశలు పెట్టుకుంటారో ఆ భోగాలన్నీ వ్యర్థం మోఘాశ ఆ కామనలను తీర్చ తీర్చుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి కర్మలన్నీ వ్యర్థం అంటే ఆత్మజ్ఞానం లేకుండా సంసారంలోని భోగాలన్నీ వ్యర్థం ఆత్మజ్ఞానం లేకుంటే ఈ కర్మలన్నీ సకమంగా చేసే కర్మలన్నీ వ్యర్థం ఆత్మజ్ఞానం లేకుండగా మనం పోగు చేసేటువంటి జ్ఞానం అంతా కూడా వ్యర్థం జ్ఞానము అంటే ఒకళ్ళ భాషా జ్ఞానం ఉంటుంది లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి నేను చెప్తున్నాను చుట్టూ ఈ జ్ఞానాలన్నీ కూడా వ్యర్థం ఎందుకంటే అల్టిమేట్గా మృత్యుభయా భయం నుండి మనిషికి విముక్తుని ఇవ్వగలిగేటువంటి జ్ఞానము అదియే యథార్థమైన జ్ఞానము కాబట్టి ఈ సంసారముల యొక్క ఈ జ్ఞానములన్నయూ వ్యర్థము ఎందువల్ల అంటే విచేత సహా విగత వివేకాశీప్రాయ ఎందుకని వీళ్ళ యొక్క కర్మలు వీళ్ళ కామనలు కర్మలు అంటే కామనలు అంటే ఆశలు వీళ్ళ ఆశలు వీళ్ళ కర్మలు వీళ్ళ జ్ఞానములు వ్యర్థము అని ఎందుకని అంటే విగత వివేకా ఇత్యభిప్రాయ వివేకము లేకుండా మీరు ఏది ఆరంభం చేసినా అది వ్యర్థం వివేకము అంటే ఇప్పుడు చూడండి ఈ దేహము నేను అనేది అది అవివేకము దేహము నందు ఉండువాడను నేను అని తెలుసుకోవాలి కానీ ఈ దేహము నేను అనేది చాలా తక్కువది అంతకంటే పెద్ద దోషం మరొకటి ఉండబోదు అయితే ఇది ఒక ఇది ఒక కాన్సెప్ట్ ఇది ఒక విషమ ఘట్టం వేదాంతం ఏమంటే దేహము నేను కాదు నేను దేహినే కానీ దేహమును కాను అని అని దర్శించటంతో వేదాంత ఆధ్యాత్మ సాధన ఆరంభమవుతుంది అది మొదటి అడుగు మొట్టమొదటి అడుగు నేను ఈ దేహమునందు ఉండే ప్రకటమయ్యే దేహిని దేహీ నిత్య దేహే సర్వస్వ భారత అర్జున ఈ దేహమునందు ఉండే దేహి ఎప్పటికీ నశించేది కాదు దేహం నశిస్తుంది దేహి నశించింది వివేకం ఆ దేహి ఏమిటి దాని తత్వం ఏమిటి అది ఆత్మయా బ్రహ్మయా అది పరిచ్ఛన్నమా అపరిచ్ఛిన్నమా అదంతా తర్వాత చూడచ్చు ముందు అసలు దేహి దేహము కంటే విలక్షణము దేహి దేహము ఒక్కటి కాదు అని తెలియట ఇది వివేకంలో మొదటి మెట్టిది మొదటి మెట్టి ఇప్పుడు మనకి ఈ వేదాంత మార్గంలో కనపడే వైషమ్యము కనపడే కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే మేము వేదాంతులము అని అనుకునేవాళ్ళు కూడా ఈ పాయింట్ని విస్మరించి మిగతా వేదాంతం అంతా అల్లికొస్తారు చెప్పని ఈ పాయింట్ కాదని దాన్ని పక్కన పెట్టి వేదాంతం అల్లుకుంటాడు అది ఎలాగ వర్కౌట్ అవుతుంది విజ్ఞష్ట వర్కౌ కాబట్టి ఈ దేహము నేను కాదు నేను దేహిని ఈ దేహమును కాను అని అక్కడ మొదలుపెట్టి ఇప్పుడు మీరు చేసుకునే ఆశలు ఆ వివేకం బేసిస్ మీద మీకు కలిగే ఆశలు మీరు చేసే కర్మలు మీరు సంపాదించే జ్ఞానము అన్నీ సార్థకములు ఆ వివేకాన్ని బేసిస్గా చేసుకుని మీరు ముందుకు వెళ్తే ఆ వివేకం లేకుండగా దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది దేహ తాదాత్మ్యం వల్ల ప్రస్తుతమయ్యే అంటే భాషించే ఒక వ్యక్తిత్వము దేహము నేను అని ఎప్పుడైతే అనుకుంటారో ఆ దేహ తాదాత్మ్యం నుండి ఒక వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది ఒక పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ it appears as a process in time a kala pravahalo unde oka process laga a personality adhyaptam ante process ante oka 1990 50 lo puttano high school lo chadivano college lo chadivano university lo chadivano pelladaano idarno mugguno pillalni kandano vala vanna baga teesukochano udyogam chesano retire ayano ante process kada the whole being takes himself to be a process, not an entity, not a reality. It's a process. Uh, so, there is a historical self, ananta. There is a history, there is a biography. If you have a chance, you can print it. You can print it. You can print it. You can print it. You can print it. సో ఫండమెంట ఇది రాంగ్ ఫండమెంట రాంగ్ సో ఆ చారిత్రక వ్యక్తిగా తనను తాను తెలుసుకుంటూ అజ్ఞానంలో ఉన్నవాడు ఇతరులకి ఏమి జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు ఇతరులకి ఏమి మార్గాన్ని బోధించగలుగుతాడు సో ఇది అత్యంత విషమమైన ఘట్టం వేదాంతం ఇంకేతనే దీన్ని గ్లాస్ ఓవర్ చేసుకుంటూ పోతారు దీన్ని ఎవరు పట్టించుకోకుండా పోతారు అయితే ఇంట్లో రహస్యం ఏంటంటే మీరు దీన్ని మీరు సెటిల్ చేయకుండా వేదాంతంలో మీరు ముందుకు ప్రోగ్రెస్ అయ్యే ఉండదు కాబట్టి చెతనే సంసారులు సో విచేత సహా ఆత్మ అనాత్మ వివేకం లేకుండగా వాళ్ళు ఉండిపోతారు ఆత్మానాత్మ వివేకం లేకుండగా ఒక ప్రసాదాన్ని నిర్మిస్తారు ఆ వివేకం లేకుండా ఒక పెద్ద భవంతిని కట్టాడు దీనికి ఒక సాను ఒకతను భవంతి కట్టాడు బెడ్రాక్ బెడ్రాక్ని దొలిచి పునాది వేసి భవంతి కట్టాడు ఇంకొకతన భవంతి పెట్టాడు ఇసుకని పక్కకి తోసి అక్కడే పిల్లర్లు పెట్టేసి ఇసుకలో పునాదులు పెట్టి భవంతి పెట్టాడు ఈ ఇసుకలో కట్టిన భవంతి ఏమవుతుంది అది ఎప్పుడైనా పడిపోవచ్చు ఇట్ మే ప్రొలాప్స్ ఎనీ ఇప్పుడు చూడడానికి నిలబడి ఉన్నట్టుగా అనిపిస్తుంది బట్ ఇట్ కెన్ కొలాప్స్ ఎన్ని టై బెడ్రాస్లో కట్టినటువంటి భవంతి అది శాశ్వత కాలం వల్ల నిలబడి సో అది అది దృష్టాంతం కాబట్టి మన అధ్యాత్మ సాధనని అజ్ఞానం అనే పునాదుల మీద కట్టుకొస్తే అది ఏమి భవంతి అది ఎప్పుడైనా కొలాబ్స్ అయిపోతుంది అధ్యాత్మ సాధన దాంట్లో ఏమి కాంగ్రెస్ ఉండదు తర్వాత ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది అంటే తేలు కుట్టిన దొంగల వల్లే పైకి చెప్పరు కానీ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు తేలు కుట్టిన దొంగ చెప్పడు నాకు తేలు కుట్టింది నాకు మంట పుట్టేస్తుందని చెప్పడు అలాగే మీరు చెప్పడు తాను ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు పైకి చెప్పడు పైకి చెప్పకుండా చాలా బాగుంది చాలా బాగుంది అని తను తను తను భ్రమ పడుతూ ఇతరులకు అదే భ్రమని పంచి ఉంటాడు తేలి కుట్టిన దొంగ సో కాబట్టి ఎందుకంటే దేహమే నేను అనే అవివేకంతో మీరు ఆ పునాది మీద నిర్మాణం చేసిన ఆధ్యాత్మిక సాధన అది ఏమి ఫలాన్ని ఇస్తుంది అత్యల్పమైన ఫలాన్ని ఇస్తుంది చాలా జనరస్గా చెప్పాలంటే దాని గురించి అది ఇచ్చే ఫలము అల్పము కరాఖండిగా చెప్పాలంటే అది ఇచ్చే ఫలము వ్యర్థము విచేత సహా అలా చెప్తారు మనకి ఇష్టం అవ్వచ్చు కాకపోవచ్చు అని అలా చెప్తారు అలా చెప్తారు తర్వాత ఈ ప్రసంగంలో మీరు అందరూ బ్రహ్మస్వరూపులే కదా అని ఆ పాయింట్ తీసుకురాకూడదు అందరూ దట్ ఈస్ నాట్ ది పాయింట్ హియర్ దట్ ఈస్ డిసైడ్స్ ది పాయింట్ సో ఇప్పుడు సో బ్రహ్మస్వరూపులే కదా తెలియాలి కదా అందరూ బ్రహ్మస్వరూపు తెలియాలి కదా తెలియకుండా ఇప్పుడు సాధన చేయవయా ఈశ్వరుణ్ణి భజించవయా అని చెప్తే ఈశ్వరుణ్ణి భజించడం ఎందుకండి నేను ఆల్రెడీ బ్రహ్మస్వరూపు కదా అంటే ఏం చెప్తాను సో ఇఫ్ యు నో ఇట్స్ దెన్ యూ నీడ్ డూ భజన ఇవి నువ్వే ఈశ్వరుడు అయి ఉంటావు కాబట్టి ఆ వివేక ప్రకరణంలో సర్వాత్మభావాన్ని చొప్పించటము సాధనా పక్షంలో సిద్ధపక్షాన్ని చొప్పించటము అదేమవుతుందంటే అది శాస్త్రము యొక్క శాస్త్రము యొక్క ప్రవృత్తిని కన్ఫ్యూజ్ చేసినటువంటి అలా ఉండకూడదు సో దోషాన్ని కళాఖండిగా చెప్తుంది శాస్త్రం మనం స్పష్టంగా దోషాన్ని తెలుసుకోవాలి ఆ దోషం మీ ఎందు నా ఎందు ఉందన్నది కాదు పాయింట్ దోషము దోషము అంటే ఆ దోషం మీ ఎందుందా అది కాదు ఇక్కడ చర్చ దోషము లక్షణం ఏంటి ఎవరికి చూసుకోవాలి అద్దంలో ముఖం చూసుకుంటారు అందులో ముఖం మీరు చూసుకుంటారు ముఖం మీద ఏమైనా కాలుష్యం ఉందేమో పరిశీలించడం కోసం అందులో ముఖం చూసుకుంటాం కాలుష్యం ఉన్నట్లయితే ముఖాన్ని చక్కగా సబ్బు పెట్టుతో ఏదో చేసుకోవచ్చు అందుకోసం విజయత సహా అంటే విగత వివేకాశతే భవంతి అభిప్రాయ ఎప్పుడైతే మనం దేహమే నేను అనే అజ్ఞానం బేసిస్ మీద ఆశలను కర్మలను జ్ఞానాన్ని బిల్డప్ చేస్తామో క్రమంగా ఈ మార్గంలో మన ఎందు ఆ రాక్షస ఆసుర ప్రకృతి నిర్మాణం అయిపోతుంది రాక్షసీం ఆసురీం చేయవ ప్రకృతి మోహిని శుభతా ఒక స్వభావం నిర్మాణం అవుతుంది దేహమే నేను అని ఎప్పుడైతే మీరు అన్నారో దేహము యొక్క భోగములు ఏవైతే ఉంటాయో అవన్నీ నాకు కావాలి అనే లక్షణం నిర్మాణం అవుతుంది దాని పేరే ఆసురి అని పార్టీ అసుర అంటే అసుసు రమనించే అసుసు అంటే ఇంద్రియ భోగముల ఎందు భ్రమిస్తారు కనుక అసురులు అనబడతారు అసు ప్రకృతి అసురీ ప్రకృతి అంటే పుచ్చు స్వామిజీ అన్నారు ఈ సూటెడ్ పీపుల్ అన్నారు సూటెడ్ పీపుల్ అంటే సూటు వేసుకుంటారు చూడండి సూటు బుటూ వేసుకుంటారు అసు ప్రకృతి అంటే అంతే కదా సూటు బుటూ వేసుకుని చాలా గడబిడగా ఉన్నాడంటే వాడి ప్రవృత్తి ఎలా ఉంటుంది ధనాన్ని బాగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాడు దేనికోసం ఖర్చు పెడతాడు భోగం కోసం ఖర్చు పెడుతూ ఉంటాడు ఆ భోగాల వెంట ఉంటాడు సో జబర్దస్త్ భోగాలను భవిస్తూ ఉంటాడు అటువంటి వాడినే అసురుడు అంటాడు ఆ స్వభావం ఏదైతే కలదో ఆ లక్షణము దానికి అసూరి ప్రకృతి అంటారు ఈ అసూరి ప్రకృతిలో వచ్చే దోషం ఏమిటంటే మోహిని శృతాహ అది మనిషిని వ్యామోహంలోకి నెట్టివేస్తుంది వ్యామోహము వ్యామోహము అంటే డెల్యూషన్ ఒక పెద్ద భ్రాంతిలో మనిషి జీవిస్తూ ఉంటాడు సో ఆ భ్రాంతి అనేక అంశాలకి వర్తిస్తుంది ఉదాహరణకి ఏది సుఖము కాదో ఏది కేవలము దుఃఖమే అయి ఉన్నదో దానిని వీడు సుఖంగా పరిగణిస్తాడు ఉదాహరణకి ఈ వ్యసన పొరువులు ఉంటారు చూడండి మద్యము నిత్యాది వ్యసన పొరులు ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే ఆ మద్యాధుల ఎందు మద్యము మొదలు వాటి ఎందు సుఖము గలదు అని వాళ్ళు అనుకుంటారు అలాగా చాలా దృఢ నిశ్చయంలో ఉంటారు దాన్ని వ్యామోహము ఉంటారు సుఖము కాదో దానిని సుఖముగా స్వీకరించుట ఏది సత్యము కాదో దానిని సత్యముగా స్వీకరించుట ఉదాహరణకి జగత్తున్నదనుకోండి ఇది సత్యమని స్వీకరించడం ఎట్టి అంటే సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో కనబడ్డవన్నీ సత్యమని స్వీకరించడం ఎలాంటిదో ఈ జగత్తుని సత్యమని స్వీకరించడం అతిది అలా స్వీకరిస్తారు పీపుల్ ఆర్ తినేసి సినిమాకి వెళ్ళి ఆ సినిమాలో కనబడ్డవన్నీ సత్యమని అనుకుని ఆ బేసిస్ మీద ఆ చీఫ్ మినిస్టర్లని ప్రైమ్ మినిస్టర్లని ఎందుకున్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు పీపులర్లెంట్ People are just crazy. You may not like it to hear like that, but that is how people are. So, one of them is to be able to film a movie, to film a movie, to be a Robin Hood style. They are all the same. They are all the same. They are all the same. They are all the same. They are all the same. They are all the same. So, he gets a Robin Hood image. Then he, he, he, one guy, in the election, he got the third majority of like, the chief minister or prime minister. He got the first time in California. He got the first time in California. Swadjinegar, he got the first time in the election. He got the first time in the election. He got the first time. He got the first time in the election. What is his qualification? And, uh, he is a very good, uh, good-looking uh, person, and he acted in many Hollywood pictures, which were successful. That is his qualification. అదే క్వాలిఫికేషన్ ఏంటి ఈజీ టే క్వాలిఫికేషన్ గవర్నర్ అవ్వడానికి ఈజీ టే క్వాలిఫికేషన్ ఇస్ నాట్ ఎ not a qualification. But still, people are crazy. ఎ క్వాలిఫికేషన్ పీపుల్ పీపుల్ ఆర్ బ్రహ్మన్ ట్రూ బట్ పీపుల్ ఆర్ క్రేజీ సో దే ఫోర్ వాళ్ళు ఏం చేస్తారంటే ది గో ఇన్ ద డైరెక్షన్ అది మోహము అంటే అలా ఉంటుంది ఏది సుఖము కాదు తాను సుఖముగా హ్యాపీ అవర్ అని హ్యాపీ ఎవర్ అంటే బహుశాలలో కొంతమంది కదా తెలుసు ఉంటుంది అది ఒక పెద్ద వ్యామోహం దాంట్లో సుఖమేమీ ఉంది ఆ వ్యామోహంలో జనం పోతూ ఉంటారు అది మీకు లోకంలో కనపడే ఎగ్జాంపుల్స్ ఎప్పుడు కూడా చాలా ఎక్స్ట్రీం ఎగ్జాంపుల్స్ ఇస్తారు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సో దట్ పాయింట్ ఇస్తున్నాయి పాయింట్ని బలంగా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్ ఇస్తారు మనం కూడా అనేకములైన వ్యామోహాలతో జీవిస్తూ ఉంటాం ఇంద్రియ భోగములు ఆనందాన్ని సుఖాన్ని ఇస్తాయి అని అనుకోవడం అది వ్యామోహము తర్వాత నేను ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాను అని వీడు అనుకుంటే అది ఇంకో వ్యామోహము మీకు వ్యామోహం ఎలా ఉంటుందో చెప్తున్నాను మోహిని శుతు కొంతమంది ఫుడ్ ఫుడ్ అనే భోగం ఏదైతే కలదో దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ ఫుడ్ కాన్షియస్గా ప్లాన్ చేసుకొని మంచి ఖరీదైనటువంటి భోజనము మంచి రుచీమైన భోజనము నిర్మాణం చేసుకుని దాన్ని ఆ రకంగా కిచెన్లో అది ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక వాల్యూ సిస్టమ్ దాన్ని చుట్టూ డెవలప్ చేసి మంచి మోడర్న్ కిచెన్ వేరీ వేల ఎక్కువ ఇప్పుడు ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అక్కడ తయారవుతూ ఉంటాయి సో ఆ రకంగా తయారు చేసుకున్నాయి మంచి పక్కనే మంచి విశాలమైనటువంటి డైనింగ్ టేబుల్ పెట్టుకుని చక్కగా భోజనం చేస్తూ సోఫాల్లో కూర్చొని విశ్రాంతిగా కూర్చొని టీవీలో చూస్తూ సో ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసి స్పాండిలైటిస్ దగ్గర మొదలుపెట్టే అలా సో దెర్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ సో దా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు సెడెంటరీ అంటే సోమరితనంగా జీవిస్తూ ఉండడం ఈ సోమరితనంగా జీవించేటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో దానికి కారణంగా లోకంలో ఎన్ని వ్యాధులైతే రావడానికి అవకాశం ఉందో అన్ని వ్యాధులు వస్తాయి సోమరితనంగా జీవిస్తూ ఉంటాం వేరీ Sad sight. That means, so, what was the same thing that he was saying? That thinking, wrong thinking, what was the same thing? So, thinking that thinking was, Mohini. Swami Ji, I don't want to say anything. Then, I don't want to say anything. You may not like it, but I don't want to so, say anything. You may not like it. I can't help it. So, Mohini Shritaha. మోహమును కలి మోహం అంటే ఏదో చెప్తారు ఇది మోహము సో ఈ మోహంలో సమాజం వ్యక్తులు పోతూ ఉంటారు కించేంతి రాక్షసీం రాక్షసాం ప్రకృతి స్వభావం ఆసురీం అసురాణ ప్రకృతిం మోహినీ మోహకరీం దేహాత్మవాదినీ శ్రిత ఆశ్రిత అటువంటి ప్రకృతి స్వభావాన్ని కొట్టుకుంటారు ఇటువంటి ప్రకృతి రాక్షసి రాక్షసుల యొక్క ప్రకృతి ఇప్పుడు ఈ సూటెడ్ పీపుల్ అని అన్నారు కొద్ది స్వామిజీ అంటారని చెప్పానే అంటే భోగ జీవితాన్ని గడుపుతూ ఉంటారు భోగం అన్నదానికి ధనం కావలసి వస్తుంది భోగాల యొక్క లెవెల్ పెరిగే కొడది ధనం యొక్క ఖర్చు బాగా పెరిగిపోతుంది ధనం ఖర్చు ఎప్పుడైతే బాగా పెరిగిందో మీరు ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించాల్సిన అవసరం ఉంటుంది సో అది ఒక విశస్త సైకిల్ ఇట్స్ స్పైరల్ కింద పనిచేస్తుంది భోగాలు అలా పెరుగుతూ ఉండే కొలది ధనం ఖర్చు అలా పెరుగుతూ ఉండే కొలది ఇంకా ధనాన్ని సంపాదించి ఇంకా ఎక్కువ భోగాలు అలా స్పైరలింగ్గా పెరిగిపోతుంది అది పెరిగిపోతే ఆఖరికి వీడు ఏ స్థితికి చేరుకుంటాడంటే ఏమైనా సరే ధనాన్ని ఇంకా ఎక్కువ సంపాదించాల్సిన అవసరం నిర్మాణం అవుతుంది మన దగ్గర ఉండే లంచగొండలు అందరూ కూడా ఆ విధంగా తయారైన వాళ్ళే చిన్న గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటారు ఖరీదైనటువంటి జీవితానికి అలవాటు పడతారు ఖరీదైన భోజనం చేస్తాడు ఖరీదైన మద్యాన్ని పానం ఖరీదైన హోటల్లో మకాన్ చేస్తాడు ఇంట్లో ఖరీదైన ఇంట్లో ఉంటూ అన్ని ఖరీదైనవి చేస్తూ ఉంటాడు వాడికి వచ్చి జీతానికి వాడికి జీవించి ఒక పూట జీవితానికి సరపడదు వాడికిచ్చే జీతం వాడు ఒక పూట విలాసంగా ఖర్చు పెట్టేదానికి చాలదు అలాంటి జీవితానికి అలవాటు పడతాడు అలా అలవాటు పడినప్పుడు లంచాన్ని తీసుకుంటాడు చాలా ఖరీదైనటువంటి జీవితం నేను ఒకసారి ఒక నేను కోయంబత్తూరు వెళ్తుంటే మాతో ప్రయాణం చేశాడు కోయంబత్తూరు నేను కోయంబత్తూరు పోతుంటాను కోయంబత్తూరులో స్వామీజీ దర్శనం దానికోవడానికి వెళ్ళి దర్శనం చేయొచ్చు పని వంద నాతో వచ్చాడు ఆయన కోయంబత్తూర్ వచ్చిన ఆశ్రమం స్వామీజీ అది ఆనుషంగితం సెకండరీ ప్రైమరీ ఏమిటంటే కోయంబత్తూరులో ఒక హోటల్లో ఇంజనీరింగ్ సీట్స్ వేలం ఉన్నది అప్పట్లో అలా ఉండేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఖాళీగా కూడా ఉన్నాయి కాలేజీలు నేను ఇంజనీరింగ్ సీట్స్ వేలం చేస్తున్నారు అప్పట్లో ఆ తమిళనాడులోను కర్ణాటకలోను ఇంజనీరింగ్ సీట్స్ వేల మీద ఉండేవి మన వాళ్ళు ఆ సీట్లు కొనుక్కునేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవారు ఒక హోటల్లో వీళ్ళందరినీ పోగేసి అక్కడ బేరాలు కూడా ఇచ్చేవారు ఇతను వాళ్ళ అబ్బాయికి ఒక ఇంజనీరింగ్ సీట్ కొనడం కోసం కోయంబత్తూరు వచ్చాడు కోయంబత్తూరు నేను వెళ్తుంటే స్వామీజీ తోడుగా ఉంటే ఉపయోగపడుతుందని స్వామీజీకి చూడనమాట నా బ్యాగు పట్టుకున్నట్టు ఉంటుంది నా వల్ల ఏదైనా ప్రయోజనం కోయంబత్తూరులో ఇంకెవరంలో తెలుసుకున్న వాళ్ళు ఉండొచ్చు కూర్చుబీక తోడు ప్రయాణంలో తోడు అప్పుడు నేను చెప్పాను ఎంతండి సీటు అంటే పది లక్షలు ఆ రోజుల్లో పది లక్షల సీటు ఈ నువ్వు చేస్తున్న ఉద్యోగం గవర్నమెంట్లో ఏదో మిడిల్ లెవెల్ ఉద్యోగం కదా నీకు ఈ లక్షలు ఎక్కడి నుంచి వచ్చిందంటే లంచం లంచం నుంచి వచ్చింది నువ్వు లంచం తీసుకుని డబ్బు పోగేసి నువ్వు కొడుక్కి సీటు కొని వాళ్ళు చదివించి వాడి నిలీలు అయిపోతే దుస్సంతోషించేద్దామంటే దీని పేరే మోహము అని అంటారు మోహిని శ్రీతాహ నేను వ్యాఖ్యానం చేయను నేను యూ ఇమాజిన్ చేసిన అయితే నన్ను ఏం చేయను నువ్వు చేస్తున్నావు తక్కువ నేను నా అయితే నన్ను ఏం చేయను నీకు బీకామ్ చదివాను సవాయా బీకామ్ కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్లో బీకామ్ చదువుకోవడం అయితే బీఎస్సీ చదువుకోవడం అయితే బీఏ బిఏ బీఏ చదువుకున్న ఆర్ట్స్ కాలేజీలో అడ్మిషన్ చదువుకుంటే ఏదో ఉద్యోగం వస్తుంది ఉద్యోగం మనం ఆ ఉద్యోగ లక్షణం ఉంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగానికి కష్టపడి పనిచేసే వాడికి ఉద్యోగం ఎలాగో దొరుకుతుంది నీకు ఇంజనీరింగ్ అనే కావాలని దానికి పది లక్షలు పట్టి టిక్కెటే కావాలి సీటే కావాలని ఎందుకంటే వాడికి మార్కులు చాలా ఇక్కడొచ్చి సీట్లు రాక అక్కడ దానికోసం లంచం పోగేసి ఎంత తప్పు ఇదంతా కరెక్ట్ అనిపిస్తుంది కరెక్ట్ అని వాటిస్తాడు అతను కాదు తమ్ముడు నువ్వు మోహంలో అర్థం చేసుకోండి కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ మోహంలో పడి సంసారం అమోహంలో పడి మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారో ఆ ధనము యొక్క ఖర్చు బాగా పెరిగిపోయినప్పుడు ఆ ధనాన్ని సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కాల్సి వస్తుంది ఆ అడ్డదారులు తొక్కే ప్రక్రియలో భాగంగా ఒకప్పుడు ఎదురు వాళ్ళని కొట్టించాల్సి రౌడీలను పెట్టి కొట్టించటము అవసరమైతే మద్దన చేయించడం దాకా మీకు వెళ్తూ ఉంటుంది ఆ విధంగా ఇతరులకు హాని కలిగేటువంటి ప్రయత్నం చేసినట్లయితే దానిని రాక్షస ప్రకృతి అంటారు కేవలము భోగప్రధానంగా జీవించేటువంటిది ఏదైతే కలదో లక్షణము దానిని అసురీ ప్రకృతి అని అంటారు ఫలానా నాకు శత్రువు అని ఎప్పుడైతే వీడు అనుకుంటాడో దాని పేరే మోహము ఎందుకంటే ఈ జగత్తులో శత్రువులు మిత్రులు అనేవారు ఎవరూ లేరు అందరూ ఆత్మస్వరూపులే కనుక ప్రకృతి మోహిని శిథా రాక్షస ప్రకృతి అసుర అసుర ప్రకృతి ఈ రెండింటి ఎందుకు కూడా మోహము బాగా గట్టిగా నిండి ఉంటుంది మోహము అనేది మోహవైచిక్ే ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకున్నటం మోహము చాలా మంది ఏమనుకుంటారంటే మనం డబ్బు పోగేసినట్లయితే మనకు రక్షణను కలిగిస్తుంది అనుకుంటారు డబ్బు వల్ల రక్షణ ఎన్నడూ కలుగదు డబ్బు వల్ల అభద్రతే కలుగుతుంది తప్ప రక్షణ అనేది కలగదు కానీ కలుగుతుంది అని అనుకుంటాడు దాని పేరే మోహము మీరు ధనము ధనం ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు అనుకుంటాడు మనిషి చాలా తప్పు మీరు ధనం ఉంటే మందులు కొనగలుగుతారు డాక్టర్ల ఫీజులు సునాయాసంగా ఇవ్వగలుగుతారు ఆరోగ్యం లభించరు ఆరోగ్యం లభించాలంటే మీరు ధనం పిచ్చి వదిలిపెట్టి ఉన్నదానితో సంతోషాన్ని పొంది పొద్దున్నే తొందర లేచి ప్రాణాయామం యోగాభ్యాసము ధ్యానము చేస్తే ఆరోగ్యం ఉంటుంది తప్ప డబ్బు ఉంటే ఆరోగ్యం రాదు కాబట్టి చాలా మోహిని శితా People are crazy. Their thinking is wrong. Their aspirations are false. Their actions are false. And the, the what they call knowledge, is all bantam. There is no value for it. That is the verse. So, raksasim, asurim, saiva, prakratim, mohenim, shirita, chindhi, bhindi, piba, khada, పరస్వమపహరా ఇలా ఉంటుందని నేను అనుకోలేదు భాష్య నేను అది చూడలేదు నేను చూసి చెప్పాను అనుకున్నాడు నేను చూడలేదు ఇప్పుడు చూస్తున్నాం వదనశీలా క్రోర కర్మాణోభవంతిర్థిధి అంటే నరికి పారాయవాడు వాళ్ళు నరికేసే లేకపోతే భోగ సందర్భంలో అదే ఓ మేక ఉంటుంది అక్కడ అదే ఈవేళ రాత్రి డిన్నర్కి వేసేంట్రా మేక అంటే చిల్హి మేకను కోంట లేకపోతే కోడిని కోయంట చిల్హి అంటే కోసే నడికే అరే అది ఒక ప్రాణి దాని దానికి ఏదైనా డిన్నర్ వీడు ఏర్పాటు చేయాలి కానీ దాన్ని డిన్నర్లో పిచ్చేసుకున్న దానిని అనుకోవడం ఎంత పొరపాటు అది చింధి శత్రువుల ఏడల చింధి ఛేదించుము అంటే నరికి వేయము భింది అంటే పగుల గొస్తుము వాడు తలపడలుగుతాం అంచేతనే ప్రార్థనలు చేసేప్పుడు కూడా ఈ భాష ఉండే ప్రార్థనలను మనం అవాయిడ్ చేయడం మంచిది ప్రార్థనలలో కూడా శత్రువును మారయ మారయ రెండుసార్లు క్షత్రువులు ఉన్నాయి చలిపేశాయి చంపేశాయి చింది చింధి భింది అలాగేవో ప్రార్థనలు ఉంటాయి ఈ ప్రార్థనలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆసు రాక్షసి ప్రకృతి నుంచే వచ్చాయి ప్రార్థన అలాంటి ప్రార్థనలు ఉండకూడదు సర్వే భవంతు సుఖిన అన్నట్టుగా ఉండాలి కానీ ప్రార్థన ఇచ్చింది చింది భింది భింది అవి రెండు మహాప్రాణ వర్ణాలు అలాగే పలకాలి బలకూడదు సో ఎనీవే ఆ రకమైన భాష అది ఉండకూడదు పీద అంటే త్రాగుము పీవో కాదా కావో కావో పీవో పీవో కావో మజాకరో అనేటువంటి ప్రకృతి ఇది అసుర ప్రకృతి సింధి భింధి అన్నది రాక్షస ప్రకృతి అవి చాలా దగ్గరగా ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి కావోపీవో అంటున్నవాడు ఓ రోజు ముందు మొదటి రోజున రాదది మొదటి రోజు కావో పీవో మజాకరో అంటాడు కొద్ది రోజుల తర్వాత ఛింధి భింది అనాల్సి ఎందుకంటే ధనాన్ని పోగేస్తూ ఉంటాడు పోగేసే సందర్భంలో శత్రువులు నిర్మాణం అవుతారు ఆ శత్రువులను మట్టుపెట్టాల్సినటువంటి అవసరం వీడికి భాషిస్తుంది శత్రువులను మట్టుపెట్టకుంటే మనం సుఖంగా ఉండలేము అనే ఒక నిర్ణయంలోకి వాడు వెళ్ళిపోతాడు ఆది అది మోహము అంటారు సుఖంగా ఉండాలంటే వాడిని చంపాలి వాడిని సంహరించాలి అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాము దాని పేరే మోహం సో తర్వాత ఎప్పుడైతే పిబా ఖాదా అని ఇలాగా ఇటువంటి జీవిత శైలిని మనం టేకప్ చేస్తామో ఇప్పుడు ధనము ఖరీదైన జీవితం అని మీకు మనవ చేశాను కదా సో నేను ఒక నవెల్ చదివాను సడన్గా గుర్తుకొచ్చింది ఆ నవల వెరీ ఇంట్రెస్టింగ్ నావెల్ అదేమంటే ఒక ఇంటర్నేషనల్ మెడిషనరీ ఒకడు ఉంటాడు జకాల్ జకాల్ ఏటది ఏంటది the day of the jaccard the day of the jaccard uh, and then atano de gaul french president de gaul ne assassinate chetani de apana oka assignment cheskuntaru assassinate chetani oka terrorist group untundi akada ashranchi related ashranchi lo oka separate terrorist group untundi vallemo french president de gaul ni sauharinchaleni vallu anukuntaru అనుకునే వాళ్ళకి చేత కాదు వాళ్ళు ఏమన్నా ఎటువంటి చేస్తారు కానీ డీజాల్ చుట్టూ చాలా పవర్ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతారు అప్పుడు ఒక మెడిషనరీ కెల్లర్ ఒకటి ఉంటాడు అతనికి పేరు అసలు పేరు ఎవరికి తెలియదు అతనికి ఉంచే పేరు ఏంటంటే జకాల్ జకాల్ అంటే చాలా నక్క చాలా మోసం చేయగలరు అతన్ని పిలుస్తాడు పిలిస్తే అతను వస్తాడు అతన్ని కాంటాక్ట్ చేస్తాడు అతను వస్తాడు సరే అనౌన్ ఒక అగ్రిమెంట్కి వస్తాడు ఏంటంటే పది కోటి డాలర్లు అతనికి ఇవ్వడానికి అతను డీగాల్ని అసెసిమేట్ చేస్తాడు ఐదు కోట్లు ఇప్పటికి చేయాలి కోట్లు పదిహేను తర్వాత ఇవ్వాలి అలాగే తీసుకుంటాడు వాడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు ఈ కేకాలకు ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ అడుగుంటాడు నువ్వు ఇంత రిస్కి అటెంప్స్ నువ్వు ఎందుకు టేకప్ చేస్తావు ఈ ప్రయత్నం ఎందుకంటే డిగాల్ అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఆఫ్ ది వెస్టర్న్ వరల్డ్ ఆ రోజుల్లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఫ్రాన్స్ ఇండిపెండెంట్ అయిన తర్వాత యువసీ ప్రెసిడెంట్ వెరీ పవర్ఫుల్ మ్యాన్ సో డిగాల్ అతన్ని ఎసాసిమేట్ చేస్తున్నట్టు వీడు కలగన్నాడని తెలిస్తే వీడిని మట్టు పెట్టేస్తారు వాళ్ళు వచ్చేసి ఆ సెక్యూరిటీ వాళ్ళు చాలా పవర్ఫుల్ సెక్యూరిటీ ఆపరేటర్స్ సో నువ్వు ఇంత ఇంత రిస్క్తో ఉన్న పని ఎందుకు చేస్తున్నామని మిత్రుడు అడుగుతాడు సుఖంగా జీవించక ఎందుకు రాిస్క్ అంటే అతను అంటాడు నాకేమి రిస్క్ అంటే సరదా కాదు నాకేమిష్టం కూడా కాదు కానీ నాకు ఒక సమస్య ఉంది అదేమిటంటే నా జీవితము చాలా ఖరీదైన జీవితము నాకు రోజు గడవాలి అంటే కొన్ని వేల డాలర్లు ఖర్చు నాకు ఒక రోజు సుఖంగా గడవటం వేల డాలర్లు ఖర్చు చాలా ఖరీదైన లైఫ్ ఫ్రాన్స్ అంటేనే ఖరీదైన లైఫ్ దాంట్లో మరీ ఖరీదైన లైఫ్ ఏంటండి ఈ ఖరీదైన లైఫ్ నేను అలవాటు పడ్డాను ఇప్పుడు నేను రోడ్కోలేకపోతున్నాను అలవాటుని దానికి కావాల్సిన డబ్బులు ఇలాగే వస్తాయి నాకు మరొకటి మరొకటి చేత కాదు నాకు చేతనల్ ఒక్కటే నాకేం డీగాల్ అంటే వ్యతిరేకమీ లేదు నాకు శత్రువేం కాదు పైగా అతన్ని ఇష్టపడతా కూడా అయినా కూడా అతన్ని చంపితే నాకు పది కోట్ల డాలర్లు వస్తాయి నా భోగాలు కొంతకాలం వీటితో సుఖంగా వెళ్ళిపోతుంది అందుకోసం చేస్తున్నాను ఈ పని అని అంటాడు అది నా మనస్సులో ఉండిపోయినా నాగల్లో ఉంటుంది ఈ ప్రసంగం అంటే భోగాలతో నిండిన జీవితానికి అలవాటు పడితే ధర్మాన్ని తప్పడం అన్నది ఎంతో సమయం పట్టదు చాలా తొందరగా అధర్మ మార్గంలో మనిషి ప్రవర్తిస్తాడు పరస్వంపహార మన సమాజంలో ఇది ఒక దురదృష్టకరమైన వాతావరణం కనపడుతుంది ఒకవైపు మనం దేవుణ్ణి పూజలోకి చేస్తూనే ఉంటాము గట్టిగా పూజలోకి చేస్తాము కానీ ఇతరుల సొత్తును అపహరించరాదు అనే మౌలికమైన నియమాన్ని పాటించకుండా దేవుడి సొత్తు దగ్గర దేవుడి సొత్తు అపహరించడానికి సిద్ధంగా ఉంటాం అక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ డబ్బులు ఎక్కబెట్టే చోట కెమెరాలు సెక్యూరిటీ పకడ్బందీగా లేకపోతే అపహరించేస్తారు సెక్యూరిటీ ఉన్నా కూడా అపహరిస్తారు అంత పవర్ఫుల్ సెక్యూరిటీ ఉన్నా కూడా అపహరిస్తారు అమేజింగ్ సో దేవుడి సొమ్ము అని దేవుడి సొమ్ము ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ అంతా దేవుడి సొమ్మే అది ఒక్కటే దేవుడు సొమ్ము కాదు బట్ స్టిల్ ఒక ఎక్స్ప్రెషన్ దేవుడి వారికి ఇచ్చింది కాబట్టి అది దేవాలయాలకి దిగిన సొమ్ము ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అంటే దాన్ని ఆ రకంగా చూడచ్చు చూడాలి కూడా దాన్ని లెక్క పెట్టాలి తప్ప దాన్ని అపహరించకూడదు ఈ మధ్యన గుడిలో ఈ లెక్క పెట్టేప్పుడేవో కొన్ని డాలర్లు అనేవి అంటే దేవుడు బొమ్మ వేసిన రూపాయి నాణ్యాలు లేని డాలర్లు ఉంటారు డాలర్ అంటే అమెరికన్ డాలర్లు కాదు ఆ కాయిన్స్ని డాలర్స్ అంటారు అటువంటి బంగారు నాణ్యాలను కొన్నింటిని అపహరించే ప్రయత్నం ఒక అర్థం చేసుకుంటే పట్టుకున్నాడు అతను దేవుడు భక్తుడే కానీ పదధనాన్ని మనం అపహరించకూడదు అనేటువంటి మౌలికమైన నియమాన్ని పాటించకపోవటం చాలా దురదృష్టం సమాజంలో అధికంగా ఇటువంటి లక్షణాలు కనుగొడుతూ ఉంటాయి తర్వాత సోదరులలో ఒక సోదరుడు ఇంకొక సోదరుడి ధనాన్ని అపహరించటం తర్వాత స్త్రీ ధనాన్ని అపహరించడం స్త్రీ కోసం ఇచ్చిన ధనాన్ని వీడేమో కబ్జా చేసేయటం స్త్రీ నోరు నోసుకుని ఊరుకుంటూ సహిస్తుంది కాబట్టి వీడు ఆ ధనాన్ని స్వాహ చేసిస్తారు సో సోదరి ధనాన్ని అపహరించటం సోదరి ఏ కారణం చేతనైనా వీడి పంచన చేరితే ఆవిడ మీ ఆస్తుందా నేను భద్రం చేస్తాను అని చెప్పేసి పెద్ద కబుర్లు చెప్పి ఆ ధనాన్ని అపహరించేయటం ఇలాంటివి పొరపాట్లు చదువుకున్న వాళ్ళు పెద్దలు పూజలో వేసేసి వాళ్ళు కూడా చేసిన సందర్భాలు మనకు కనపడతాయి ఇక అలాంటి సందర్భంలో అంటే పూజ చేయడానికి దీనికి సంబంధం ఏం లేదు దురదృష్టవశాత్తు అలాగంటి కనెక్షన్ ఏం లేదు పూజదారి పూజ దీని దారి దీన్ని కానీ అలా ఉండకూడదు పూజ చేసినందుకైనా మనం పరధనాన్ని ముట్టరాదు దేవుణ్ణి పూజ చేయటము కేవలం ఒక మూర్తిని పెట్టేసి పూజ చేసేసి నీకు నేను చేయాల్సిందలా చేసేసాము అని అనుకోవటము అది ఒక పెద్ద దోషమే కొద్ది మంచిదే కానీ ఇటువంటి మౌలికమైనటువంటి ధార్మిక నియమాలని పాటించకపోవటం చాలా దురదృష్టం సో పరస్వము అపహార పరధనమును అపహరించటానికి ఏమాత్రం వెనుక ఆడకపోవటము ఇటువంటి దోషాలు ఉంటాయి ఈ విధంగా వాళ్ళ జీవనశైలి ఉంటుంది క్రూర కర్మానోభవంతి ఇత్యర్థ చాలా క్రూరమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు చాలా తప్పు పనులు చేస్తూ ఉంటాను అసూర్యామతే లోకా ఇషవస్య శ్రుతి ఇషవస్యోపనిషత్తి మొత్తం మంత్రం అంతా చెప్పమంటారా మీకు ఆయన ఉంటే ఒక్క పాదమే చెప్పారు అసూయా నామతే లోకా అంధేన తమసావృకా తాగుస్తే ప్రేత్య అధిగచ్చి ఏకే చాత్మహనో జనాహ అని మంత్రం మూడో మంత్రం విషవాసో ఉపనిషత్తులో పద్దెనిమిది మంత్రాలు ఉంటాయి చిన్న ఉపనిషత్తు దాంతో ఇది మూడో మంత్రం వీళ్ళు ఈ జనులు ఉన్నారే వీళ్ళు మూర్ఖులు తత్వం తెలుసున్న సత్యం తెలుసున్నవారు కాదు వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆత్మహనో జనాహ ఏమిటి ఆత్మహత్య అంటే తన స్వరూపాన్ని తెలియకుండా అవివేకంతో జీవిస్తూ వ్యామోహంతో జీవిస్తూ ఒక జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకోవడం ఏది కలదో దానికి ఆత్మహత్య అంటే వేదాంతంలో ఆత్మహత్య దేహాన్ని నశింపజేస్తే అది ఆత్మహత్య కాదు ఎందుకంటే దేహం ఆత్మ కానే కాదు దేహాన్ని నశింపజేసేటనుకోండి అది ఆత్మహత్య అవద్దు ఎందుకని దేహం ఆత్మ కాదు అది అనాత్మ వేదాంతంలో వేదాంతంలో ఆత్మహత్య వేరు కాబట్టి వేదాంతుల ఆత్మహత్య ఏమిటంటే ఆత్మజ్ఞానం లేకుండా జీవించటం ఆత్మజ్ఞానానికి విరుద్ధమైనటువంటి లక్షణాలతో ఇదిగో ఆసురి రాక్షసి మోహిని అయిన ప్రకృతిని కలిగి ఈ జీవితంలో ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశమే లేకుండా జీవించటము దాన్ని ఆత్మహత్య అంటారు వేదాంతంలో వాళ్ళు అసుర్యా అంటే కేవలము భోగప్రధానమైన జీవితాన్ని జీవిస్తూ వాళ్ళు మరణించిన తర్వాత కూడా చాలా చీకటి అంధేన తమసావృతాహ అంటే అజ్ఞానము అజ్ఞానమే చీకటి అజ్ఞానమనే చీకటితో నిండినటువంటి జన్మలను పశుపక్ష్యాది జన్మలను పొంది చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు ఆ విధంగా ఆత్మహత్య సదృశమైనటువంటి అవివేకముతో నిండిన జీవితమును జీవించమే రాదు అనే మంచిది ఇది నేను చాలాసార్లు మనం చేశాను గీతలో నెగిటివ్ పాజిటివ్ రెండు చెప్తూ ఉంటారని తర్వాత ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్పడం అనే ఒక పరిపాటి భగవద్గీతలో ఉంటుందని మీకు మనవి చేశాను ఇది అలాంటిదాన్ని మీరు ఒక దృష్టాంతం ముందు నెగిటివ్ చెప్పడం అయిపోయింది ఇప్పుడు పాజిటివ్ చెప్తున్నారు అలా ఉండరాదు ఇప్పుడు ఇలా ఉండాలి మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిపితా భజంత్యనన్య మనసావా భూతాదిమం వ్యయం తూ అనుంది శ్లోకంలో తు అంటే ఇంతకు ముందు దాకా చెప్పిన ఏ ప్రకరణము కలదు దానికి భిన్నమైన ప్రకరణము ఇంతకుముందు ఏం చెప్పారు అజ్ఞానులు అవివేకుల యొక్క జీవన శైలిని వర్ణించారు దీనికి భిన్నంగా అజ్ఞానులు అవివేకులకి భిన్నంగా ఎవరు ఉంటారు మహాత్మానహ మహాత్ములు మహాత్ములు అంటే మహా అల్పాత్మ అన్నదానికి ఆపోజిట్ మహాత్మ ఎవడు మహా అల్పాత్ముడు కాడో వాడు మహాత్ముడు సో అల్పాత్ముడు అంటే చాలా అల్పమైన అల్పమైన ఆత్మభావన గలవాడు అల్పాత్మ అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను అంటే ఇగో ఈ దేహమే నేను ఈ ఈ పొట్టకి రక్ష శ్రీరామ రక్ష ఈ నా చిన్ని పొట్ట శ్రీరామ రక్ష అది అల్పాత్ముడు అంటే అల్పాత్ముడు అంటే అలా ఉంటాయి